సాక్షి ఈనాటి ధారావాహిక నాటక పరంపరలు తొమ్మిదవ భాగంగా ఇవాళ యాగ్ వల్కెడు నాటిక వింటారు కథామూలం కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కెవీ నరసింహారావు వినండి నాయనలానా ఇవాళ్ళ ఒక అపూర్వ యోగేశ్వరుడు గురించి ముక్కటించుకోదగిన సందర్భం వచ్చి పడింది ఎవరిదైనా మహనుడి జయంత కాదు జయంతి ఉత్సవాలకు అతీతుడైన మహాయోగి బ్రహ్మిష్టి యాజ్ఞవల్కుడి గురించి ఆహా గొప్ప విషయం ఎత్తుకున్నావయా జంగల శాస్త్రి యాజ్ఞవల్క్యుడు వేద ఋషి మాత్రమే కాదు ఎందరాళ్ళవార్లున్నా ఆళ్వారంటే నమ్మాళ్వారని ఎలా రూఢిగా అర్థం ఏర్పడిందో అలాగే ఎంతమంది యోగీశ్వరులున్నా యోగీశ్వరుడంటే యాజ్ఞవంక్యుడు అనే రూడి ఏర్పడి ఉంది అంతకు పూర్వం ఉన్న వేదక్రమాదుల్ని సమంజసంగా కనిపెట్టి కొత్త పద్ధతితో పురాతన వస్తువు కంటే సమీచీనంగా ఒక వేదాన్ని రచించే మహానుభావుడు అంటే మహా సంస్కర్త ఆయన దీశారి మహాసాహసికుడు ఈయన కొత్త వేదాన్ని రచించడమే కాదు దానిని క్రియల్లో ఆచరణలో కూడా తెచ్చారు అవునవును శంకర భక్తులు అతండే శంకరుడు అంటారని విష్ణు భక్తులు విష్ణు అవతారం అంటారని సూర్యోపాసకులు సూర్యావతారమని అంటుంటారని విన్నారు అది సరే యాజ్ఞవల్గక ద్వైతులు ఉన్నారు విశిష్టాద్వైతులు ఉన్నారు అద్వైతులు ఉన్నారు ఆ మహానుభావుడికి పదిహేను మంది శిష్యులు ఉండేవారట వారందరికీ వారి వారి బుద్ధికి తగిన విధంగా ఆయన బ్రహ్మ పదార్థ బోధన చేశాడు కానీ వాళ్లలో ఇప్పుడు మాత్రం కాణ్వులు మాధ్యందినులు అనే రెండు శాఖల వారే మిగిలేదు ఇదిగో ఈ కాండశాఖ వారినే ప్రథమశాఖవారిని అంటూ ఉంటారు అంతేగాక కణుడు ఆయన గారి శిష్య సంఖ్యలో మొదటివాడు అధికారంలో అర్హతలో ఆధిక్యంలో అన్నింటా కూడా మొదటివాడే ఇతడికే యాజ్ఞవల్క్య మహర్షి అనేక అపూర్వ గ్రంథాలని అనుగ్రహించాడంట అంతటి గొప్ప వ్యక్తి గురించి పాపం ఏకవో రాసుకుని పారేసుకున్న యాజ్ఞవల్క్య నాటకం అనే కొన్ని కాగితాలు తనకి దొరికాయంటూ నాకు పంపించాడు అనకాపల్లి నుంచి ఒక ఆయన ఉత్తరం సాక్షి పేరే కానీ ఈ నాటకం సంగతి నేను వెల్లడి చేస్తే ఆ కవిగారికి తెలిసి నా దగ్గర వసూలు చేసుకోగలడని ఆ సత్పురుషుడి ఎవరో పండితుడే సత్కరించి తలదనకుండా మనకు పంపాడు నయం అదే చెప్పబోతున్నాను ఈ కాగితాలు పంపిన వ్యక్తి పండితుడు కాదు తుమ్మపాల సంతకం అమ్మకం కోసం ఒక తెల్లవారుజామున తన దున్నపోతును లాక్కుపోతూ ఉండగా కళ్ళబడిన ఈ కాగితాల్ని కాలిబాట మీద గాలికి వదిలేయకుండా ఇంటికి తీసుకువెళ్లి తన భార్య సలహా మన్నించి మన సాక్షి సంఘానికి పంపాడు నయం శేకటి మాటన నాలుగు దొరుకుంటే పొట్లాడు కట్టేది పోయేది అలా తక్కువ చేసుకోక బర్రయ్య నీకే దొరుకుంటే డబ్బెట్టి అచ్చేవించేవాడు ఏమో వాణిదాసు కవెనిపించాడు అది సరే గాని నాటకం ఉంటున్నావు నువ్వు శాస్త్రి చదవడానికి పూర్తిగా ఉంటే కదా కాగితాలన్నీ కలిపితే రెండు అంకంలో పొద్దు భాగం అని చేరింది సరిపోయింది అంకం కూడా పూర్తిగా అయితే గంగాల శాస్త్రి నాకు ఆ ఉత్సాహం కలిగే ఈ కాగితాలు మీ ముందుకు తెచ్చాను నాటకాన్ని నాటకంగానే చూద్దాం ఆపాటి మనోరంగ స్థలం మన బుర్రలకి లేదా అయితే మొదలెట్టు యాజ్ఞవల్కుడు బ్రహ్మరాజి అని ఆయన కొడుకు తల్లి పేరు సునంద మహాబుద్ధిశాలి గనక చాకల్యుడనే ఆయన దగ్గర కృష్ణయజస్సులు నేర్చుకున్నాయి చాకల్యుడు ఎవరంటారా సుప్రియుడనే రాజుకి పురోహితుడు ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది మహామాత్య నాది మరణ పర్యంతమైన వ్యాధి నాకు జీవించగల ఆశలవలేషమూ కనబడడం లేదు చూస్తున్నారుగా రాజ్య నిర్వహణ భారం అంతా మీరే వహిస్తున్నారు అంత మాట అనకండి ప్రభు దేశాల నుంచి వైద్య విచారణలు వస్తున్నారు తప్పక నమవుతుంది అడుగు సరిగ్గా మాటల్లోనే రాజగురువులు శాకల్యుల వారు కూడా విచ్చేశారు వారికింకా నా మీద దయగలగలేదు లేకపోతే అంతటి తపస్సంపన్నులు నా జపించిన వ్యాధిని నయం చేయకపోదురా మహారాజా తమకు తెలియనిదే ఉంది కర్మ పరిపాకం పూర్తయితే తప్ప ఏ మారవ ప్రయత్నాలు రాణించప్పటికి ఆ సమయం ఆసన్నమైంది నేను జపహోమాలు చేసి నీ వ్యాధిని నయించేస్తా నిశ్చింతగా ఉంటాయి అదేదో త్వరగా ప్రారంభించండి వలసిన సంభారాలు మీరు సమకూరుస్తారుపహోమాలు చేసి తీర్థోదం గబోదా నియమిస్తారు గురుదేవ ఒక్క మనవి మీరు పెద్ద మంత్రోదకాన్ని తెచ్చి ఇచ్చే మీరు పడవద్దు మీకు ముప్పై మంది కాబోలు శిష్యులున్నారు అనుదినం ఒక్కొక్క శిష్యుడి చేత తీర్థం పంపించండి తప్పక అలాగే చేస్తారు కోటలోకి ఏ శిష్యుడు ఏ దినాల తీర్థం తీసుకొని రావాలో ఆ దినాన అతడే హోమాతిక్రియలు ఆచరించి వస్తాయి యాజ్లేవల్కి చాలవేమండి గురుదేవ ఈ దినం సుప్రియ మహారాజు పేరిట హోమాదిక్రియలు చేసి కోటలోనికి తీర్థం తీసుకుని వెళ్లే వంతు నీరు ఆశ్చర్యంగా ఎందుకో రాజుకు వ్యాధి నయం కావడం లేదు గట్టి గురుదేవా చిన్న సందేహం అడుగునాయన తీర్థం తీసుకుని వెళ్తాను రాజు ఒకవేళ నన్ను పరాభవిస్తే నేనేం చెయ్యాలి చేయడానికేముంది మళ్ళీ నువ్వు రాజదర్శనం చేయనక్కర్లేదు ధన్యుణ్ణి గురుదేవా మంత్ర తీర్థం నా మీద పని చేయడం మంత్రోదకం వల్ల వ్యాధి కుదరదని వ్యాధి పీడితులదైనా నేను అనుకోవడం సహజమే కదా పోని మంత్రశోధనం మాకిండు నేననేది సరికాదని నువ్వు అనవచ్చు కానీ యాజ్ఞవల్క్య నీ వేషం సరిగా ఉందని నువ్వు చెప్పగలవా అది సరిగా లేదని నేను అంటున్నా నువ్వేమంటావు రాజా మంత్రశోధన చేయ ఇప్పుడే చెప్పావు కదా మంత్రశోధనం కూడదనే నేను చెప్తున్నాను మంత్రశోధన తప్పైనప్పుడు మంత్రాలు విప్రాధీనాలు కనుక విప్రసోదనం అంతకంటే తప్పని తెలుసుకో మంత్రాలు విప్రాచీనాలు సరే విప్రవేశం కూడా సరిగా లేని నువ్వు ఇప్పుడు నని ఎలా చెప్పుకోగలవు చెప్పలేని మమ్మల్ని ఎలా నమ్మంటావు రాజా నీ విశ్వాసం మీదనే విప్రత్వం నిలిచి ఉండలేదనే సంగతి నీకు తెలిసినట్టు లేదు విప్రత్వానికి ఇంకా అంత ఇన్ని మాటలు ఎందుకు ఆజ్ఞ నెరవేర్చడానికి వచ్చాను తీర్థం తీసుకోవడతా తీర్థకలశం తెచ్చావా తప్ప నీ చేతిలో పన్నీరు గుడ్డి ఉండవలసింది కానీ తీర్థకలశం ఉండవలసింది కాదే నువ్వు ఉచ్చరింపదగింది పంచబాణ మంత్రం గాని పంచాక్షరి మంత్రం కాదే కట్టు బొట్టు చుట్టూ వైఖరి చూస్తే ఓ శృంగార పురుషశేఖరులాగా కనిపిస్తున్నావే రాకున మందిరానికి వచ్చావు కానీ బుద్ధిపూర్వకంగా వచ్చావని నేను ఎలా అనుకోను బుద్ధిపూర్వకంగా రాని మాట గురుబలాత్కారం వల్ల వచ్చాను నిన్ను చూడదగిన పని నాకే ఉంది నా వేషం ఎలా ఉంటే నీకెందుకు దాన్ని అంతగా పరీక్షించడం ఎందుకు రాజా నువ్వు నూతిపై వెంటుకలు చూసేవాడివేనా విద్యాబుద్ధులతో నీకు పని లేదా ఆహా ఏమి లలితుడివి ఏమి ఇంగితజ్ఞుడివి ఏమి సరస్సుడివి నువ్వు ప్రభువు కావటం ఈ దేశపు అదృష్టం రాజా పూర్వ జన్మలో నువ్వు ఏ మహాపురుషుణ్ణి నిందించావో నువ్వు ఇప్పుడు ఈ వ్యాధి పాల్పడ్డావు భద్రం జాగ్రత్తగా ప్రవర్తించు ఓహో నా మీద అకారణ జాయమాన కటాక్షంతో దర్శనం ఎప్పించిన వారు మహాపురుషురా పురుషోత్తమురా అవతారం వృత్తురా నేనెంత ధన్యుణ్ణి ఇంతకీ ఇది శివావతారమైనట్ట విష్ణువతారమైనట్ట లేక రెండూనా ఏ మహాకార్యం చేయడానికి అవసరించారు అన్నాను బావా మీ భక్తమణులంతా మీకు నిత్య కైంకర్యాలు జరిపిస్తున్నారా సందర్శన సంభాషణ సంస్పర్శాది సత్కారాలతో వారిని తమరు సంతోషపెడుతున్నారా వారు తమ అనురాగ ఆదరపూర్వక వర్తనతో నిత్య శోభాది వైభవాలతో పుత్ర పుత్రికాది సంపత్తితో రాజా నాకు నీతో సంభాషణ నిషిద్ధం తెచ్చిన ఈ తీర్థం ఏం చేయను అదిగో కనబడుతోందే బయట మార్కెట్లో ఆ కట్టుకొయ్య మీద పోసిపో అవశ్యం ఇదిగో వెళుతున్నాను నువ్వు చెప్పినట్టే చేస్తావు చెట పొట్టి మోడై తచ్చిపడి ఉన్న కట్టుకొయ్య అదేమిటి జీవంతో కదులుతోంది అంతలోనే పచ్చని కొమ్మలు రమ్మని పచ్చని చెట్టై గమగమ పూలతో పరిమిళించిపోతోంది అయ్యో యాజ్ఞవల్క మంత్రోదకం తాగి తాగి కట్టుకొయ్యి ఎలా బతికి బాగుపడిందో ఆ తీర్థమే గనుక నేను త్రాగి ఉంటే నా వ్యాధి నయమై బాగుపడవలసిన వాడినే కదా ఎంత అపరాధం జరిగిపోయింది ఎవరెక్కడ ఆజ్ఞాపించండి ప్రభు వెంటనే సాకల వారి ఆశ్రమానికి వెళ్లి వారి శిష్యులు యాజ్యవలసిన వారిని పంపమన్నాలని తీసుకొనిరా చిత్తం ప్రభు ముందే తమ దగ్గర బాధ తీసుకున్నాను నేను మళ్ళీ రాజమందిరానికి వెళ్ళను నాయన యాజ్ఞవల్కుడికి వచ్చే అవకాశం లేదని మహారాజుడే మా ఆశ్రమానికి రైతే ఏమన్నానని చెప్పు చరణ్ చక గురుదేవా అపరాధిని మన్ని నన్ను అనుగ్రహించండి నాయన యాజ్ఞవల్క్య నీ పట్టు విడు క్షమించండి గురుదేవా తమతో ముందే చెప్పాను తమ ఆదేశం ప్రకారమే ప్రవర్తించాను మరిక నేను రాజువైపు చూసే ప్రసక్తి లేదు పాపి అహంకారియుక్త విచక్షణ మరిచిన వాడిని అయినా యాజ్ఞవల్క్యముని నీ పాదాలు ఆశ్రయించి వేడుకుంటున్నాను స్తుంది నాపైండి యాజ్ఞవల్క గురువుగా ఆజ్ఞాపిస్తున్నాను సుప్రియుడిని అనుగ్రహించు క్షమించండి గురుదేవ ఇక సుప్రియుడికి సాయం చేయటం నా వల్ల కాదు గురి అభిశ్రీవా నాజ్ఞాన ధిగ్రత్త అయితే విలువ నేను నీకు ఇన్నాళ్ళు బోధించిన విద్యనంతా వెళ్ళిపో గురుదేవా మీ ఆజ్ఞ జ అవదాటం ఇదిగో మీరిచ్చిన విద్య వమనప్రాయంగా విసర్జించి వెళ్ళిపోతున్నారు మహారాజా నేను చేయగలిగితే చేయగల నా ప్రియశిష్యుడు ఎగ్రవశిడు వమనప్రాయంగా విడిచిన విద్యను అందులో ఆ తిప్పిరి పక్షులు కుటుంలో దాచుకున్నారు నేనుంచి అజ్ఞవంతుడు విడిచిన విద్యకి తైతిరీయమనే పేరు విధిస్తున్నాను నీ వ్యాధి ఆ సర్వశక్తులు ఉపయోగించి నేనే నయం చేస్తాను నీ దయ గురుదేవ నమో సూర్యదేవ నమో నేను మిక్కిలి ధన్యుడను మరి అనుగ్రహించిన విద్యా ప్రసాదం నాకు మీరిచ్చిన జ్ఞానభిక్షగా భావిస్తున్నాను నాయన యాజ్ఞవంక్య నీవు నా నుంచి నేర్చిన విద్య శుక్ల యజస్సుగా ప్రసిద్ధి పొందుతుంది ఈ విద్యకు నీవే మూల పోషం అవుతావు అది ఈ కాగితాలలో పూర్తిగా లేని నాటకానికి సంబంధించిన మూల కథ చాకల్యుడు యజ్ఞవల్కుడికి మొదట నేర్పిన వేదాన్ని కృష్ణ యజుర్వేదం అంటారు ఇక్కడ చెప్పవలసిన ఒక విశేషం నేను విన్నది చెప్తాను కృష్ణ యజుర్వేదంలో మంత్ర బ్రాహ్మణ భాగాలు ఒక క్రమము వరుస అనుసరించి కూర్చకపోవటం వల్ల కలగా ఫులగంగా అస్పష్టార్థ ప్రయోజనాలై ఉండడం చేత ఈ వేదాన్ని కృష్ణ యజు అట క్రమమైన వర్షను అనుసరించి మంత్రాది భాగాలు కూర్చి ఉండటం వల్ల అర్ధ ప్రయోజనా శుక్లయజస్సు అయిందట ఈ వివరణ కొంతమంది చెప్పించుమా అసలు ఆంతర్యం ఆ దేవుడికి ఎరుకే మరికరాజు గారి సభలు సాక్షి ధారావాహిక నాటక పరంపరలో తొమ్మిదవ భాగంగా ఇవాళ యాడ్ని వైఖ్యుడు నాటిక విన్నారు కథామూలం కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కేవి నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది